వైకుంఠపతి నిన్ను వడిగానవలెగాక పై కొని తద్విష్ణో పరమీయుండగను కాయమేళ బడలీని కడుపు నించుకొరకు ఆయురన్నం ప్రయచ్చతి అనగాను ప్రాయమేళ తమకించి పడతుల కొరకుగా నుబంధ పశుపత్ని అనగా తలపుయేల చిక్కుపడి ధనము కొరకుగాను అలమి ప్రాప్తవ్యము అర్థమనగాను వెలసి ఆతుమయేల వెరచిదోషములకై మలసి నిర్దోషము సమం బ్రహ్మమనగా ధరణి నీ శుద్ధులేలా దరిచర్చగూడు వెటా నిరతి వెంకటేశీ ఉండగా శరణంటి నేనిట్టే జన్మములెల్లా చింతించ హరినీ నామము భవహరమై ఉండగను